మైసూరు ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ప్రియమైన నాన్నగారికి నమస్కారం ఇక్కడ నేను క్షేమం అక్కడ మీరు అమ్మ చిరంజీవి గిరిజ మోహన్ క్షేమంగా ఉన్నారా మైసూర్లో వాతావరణం చాలా బాగుంది చల్లగా ఉంది ఇప్పుడు ఇక్కడ వర్షాకాలం మాకు క్లాసులు బాగా జరుగుతున్నాయి కొత్త భాష కాబట్టి ఉత్సాహంగానే ఉంది నేనిక్కడ హాస్టల్లో ఉంటున్నాను మా హాస్టల్ ఇన్స్టిట్యూట్ నుంచి సుమారు మైల్ దూరంలో ఉన్నది హాస్టల్లో మెస్సు ఉంది మెస్సులో ఎక్కువగా అన్నం పెడుతున్నారు ఇక్కడి ప్రజల ఆహారం అన్నం నేను కూడా మెల్లగా ఇక్కడి పరిస్థితికి అలవాటు పడుతున్నాను గిరిజ స్కూల్కు వెళ్తున్నదా ప్రతి ఆదివారం తమ్ముడు ఇంటికి వస్తున్నాడా వాడి పరీక్ష సంగతి వెంటనే రాయండి వాడికి కూడా స్కూల్ అడ్రస్ కు ఉత్తరం రాస్తున్నాను నా స్వెట్టర్ నా దగ్గర లేదు బహుశా అది ఇంట్లోనే ఉండాలి ఇక్కడ చాలా చలిగా ఉంది నాకు స్వెటర్ కావాలి వెంటనే దాన్ని లో పంపండి అమ్మగారికి నమస్కారాలు పిల్లలకు ఆశీస్సులు వెంటనే ఉత్తరం రాయండి ఇంతే సంగతులు ఇట్లు మీ కుమారుడు వినోద్ కుమార్ అండ్ రిపీట్ స్టార్ట్ మైసూరు మైసూరు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై నమస్కారం ప్రియమైన నాన్నగారికి నమస్కారం ఇక్కడ నేను క్షేమం ఇక్కడ నేను క్షేమం అక్కడ మీరు అమ్మ చిరంజీవి గిరిజ మోహన్ క్షేమంగా ఉన్నారా అక్కడ మీరు అమ్మా చిరంజీవి గిరిజా మోహన్ క్షేమంగా ఉన్నారా మైసూర్లో వాతావరణం చాలా బాగుంది మైసూర్లో వాతావరణం చాలా బాగుంది చల్లగా ఉంది సల్లగా ఉంది ఇప్పుడు ఇక్కడ వర్షాకాలం ఇప్పుడు ఇక్కడ వర్షాకాలం మాకు క్లాసులు బాగా జరుగుతున్నాయి మాకు క్లాసులు బాగా జరుగుతున్నాయి కొత్త భాష కాబట్టి ఉత్సాహంగానే ఉంది కొత్త భాష కాబట్టి ఉత్సాహంగానే ఉంది నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను నేనిక్కడ లో ఉంటున్నాను మా హాస్టల్ ఇన్స్టిట్యూట్ నుంచి సుమారు మైల్ దూరంలో ఉన్నది మా హాస్టల్ ఇన్స్టిట్యూట్ నుంచి సుమారు మైల్ దూరంలో ఉన్నది హాస్టల్లో మెస్ ఉంది హాస్టల్లో మెస్సుంది మెస్సులో ఎక్కువగా అన్నం పెడుతున్నారు మెస్సులో ఎక్కువగా అన్నం పెడుతున్నారు అన్నం ఇక్కడి ప్రజల ఆహారం అన్నం నేను కూడా మెల్లగా ఇక్కడి పరిస్థితికి అలవాటు పడుతున్నాను నేను కూడా మెల్లగా ఇక్కడి పరిస్థితికి అలవాటు పడుతున్నాను గిరిజ స్కూలుకు కు వెళ్తున్నదా గిరిజ స్కూల్ కు ప్రతి ఆదివారం తమ్ముడు ఇంటికి వస్తున్నాడా ప్రతి ఆదివారం తమ్ముడు ఇంటికి వస్తున్నాడా వాడి పరీక్ష సంగతి వెంటనే రాయండి వాడి పరీక్ష సంగతి వెంటనే రాయండి వాడికి కూడా స్కూల్ అడ్రస్ కు ఉత్తరం రాస్తున్నాను వాడికి కూడా స్కూల్ అడ్రస్ కు ఉత్తరం రాస్తున్నాను నా స్వెట్టర్ నా దగ్గర లేదు నా స్వెట్టర్ నా దగ్గర లేదు బహుశాది ఇంట్లోనే ఉండాలి बहुशादी इंटाली इक चली चाल चली स्वेटर का स्वेटर का पंपी వెంటనే దాన్ని పోస్ట్ లో పంపండి అమ్మగారికి నమస్కారాలు అమ్మగారికి నమస్కారాలు పిల్లలకు ఆశీస్సులు పిల్లలకు ఆశీస్సులు వెంటనే ఉత్తరం రాయండి వెంటనే ఉత్తరం రాయండి ఇంతే సంగతులు ఇంతే సంగతులు ఇట్లు మీ కుమారుడు ఇట్లు మీ కుమారుడు వినోద్ కుమార్ వినోద్ కుమార్